ర్త కర్తా కర్తనాలుగవ అధ్యాయం ప్రత్యేక కళ్యాణోత్సవం ఆకాశాత్తింతో సాగరం సర్వదేవ నమస్కారేశండి ఎక్కడెక్కడో వర్షించిన నీళ్లు ఎన్ని వేర్వేరు దారుల్లో ప్రవహించిన ఎలాగైతే చివరికి సముద్రంలో కలుస్తాయో అలాగే ఎందరో దేవతలకు అన్ని ప్రార్థనలు చివరికి శ్రీహరిని చేరుకుంటాయి ఇది వేదార్థం ఒక రోజు అభిషేక సమయంలో నేను తిరుమల శ్రీనివాసుని దర్శిస్తుండగా స్ఫురించిన ఈ శ్లోకమే ఒక జటిలమైన సమస్యకు పరిష్కారం చూపించింది కొద్ది రోజుల్లోనే అది తిరుమల శ్రీ వెంకటేశ్వర కళ్యాణోత్సవంలో ఒక అనూక్యమైన పరిణామానికి దారితీసింది తిరుమలలో శ్రీనివాసులకు జరిగే అన్ని రకాల ఆర్జిత సేవల్లో అత్యంత ప్రాచుర్యం పొందింది శ్రీహరి కళ్యాణోత్సవ సేవ ఇప్పుడు ప్రతిరోజు కొన్ని వందల మంది భక్తులు శ్రీహరి కళ్యాణోత్సవంలో పాల్గొంటున్నారు నలభై యాభై సంవత్సరాల క్రితం మా తాతగారు చెప్పిన దాని ప్రకారం అప్పట్లో ఎవరన్నా భక్తులు శ్రీనివాసునే ఆ భక్తుని కుటుంబానికి ఆలయ మర్యాదలు అందేవి తిరుమల కొండ మీద అంటే దేవస్థానం సత్రంలో బస ఇచ్చేవారు ఆ బసనంద భక్తుని కుటుంబాన్ని ఆలయం దాకా మేళ తాళాలతో సగౌరవంగా తోడుకొని వెళ్ళేవారు నిజానికి అప్పట్లో కళ్యాణోత్సవం ఇప్పట్లా ప్రతిరోజు జరిగే కార్యక్రమం కాదు అందువల్ల కళ్యాణోత్సవంలో పాల్గొనే వారి సంఖ్యకు పరిమితి విధించలేదు క్రమంగా కళ్యాణోత్సవంలో పాల్గొనే కుటుంబాల సంఖ్య పెరుగుతూ ఉండడంతో ఈ సేవలో పాల్గొనే ఒక్క గృహస్థు తరఫున మొత్తం సభ్యులు ఐదుగురు మించరాదనే ఆంక్షలు విధించారు పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో నేను తిరుమల తిరుపతి దేవస్థానాల ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా బాధ్యతలు స్వీకరించే నటి ఉన్న పరిస్థితి తిరుమల శ్రీనివాసుని ఆలయంలో మహాద్వారం దాటి ప్రవేశించగానే ఎడమ వైపు ఉన్న రంగమంటపంలోనే ఈ కళ్యాణోత్సవాలు అప్పట్లో జరిగేవి ఒక్కొక్క కళ్యాణోత్సవ సేవకు పన్నెండు వందల యాభై రూపాయల పాల్గొనే గృహస్తుల సంఖ్య క్రమంగా పెరుగుతూ వచ్చింది రంగమండపంలో ఉన్న స్థలాభావం వల్ల ఈ సేవలో పాల్గొనే గృహస్థల సంఖ్యను ఇరవై ఐదుకి పరిమితం చేయాల్సి వచ్చింది అప్పటికే చాలా మంది ఆ రోజుకు ఆ రోజు కళ్యాణోత్సవం సేవ చేయిస్తామని ఆర్తితో రావటం ప్రతి కళ్యాణోత్సవం సేవకి తయారు చేయాల్సిన ప్రసాదాల పరిమాణాన్ని బట్టి కనీసం ఒక రోజు ముందుగా టిక్కెట్ తీసుకుంటేనే తప్ప సేవలో పాల్గొనడం సాధ్యపడదని ఆలయ అధికారులు నిరాకరించడం పరిపాటైపోయింది అయ్యా మేము స్వామి వారికి కళ్యాణం చేయిస్తామని మొక్కును ఎంతో దూరం నుంచి వచ్చాం మమ్మల్ని నిరాశపరచకండి అంటూ గృహస్థ భక్తులు ప్రాధాయపడుతుండేవా ఆలయ అధికారులకు దయా దాక్షిణ్యాలు లేవని దుమ్మెత్తుకొస్తుండేవా అవన్నీ అలా వింటూ మింగలేక కక్కలేక విని వినిపించుకున్నట్లు కలసి వెళ్ళిపోవాల్సిన దుస్థితి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఎదుర్కోవాల్సి వచ్చేది మొదట్లో నేను ఈ పరిస్థితి గురించి ఆలోచించినప్పుడు భక్తుల కోరిక మేరకు అడిగిన వాళ్ళందరినీ కళ్యాణోత్సవ సేవకు ఏం పోయింది అనిపించింది భక్తుల సంతృప్తే మనకు ప్రధానంగా అలాగే చేయాలి అనుకుంటూ రంగంలోకి దిగాం కాని ఒక్క కడుగు ముందుకు వేసినప్పుడల్లా రెండు అడుగులు వెనక్కి వేయాల్సి వచ్చింది సమస్య కంటికి కనిపించినంత సులభం కాదని దాని పరిష్కారం అత్యంత దుర్లభం చాలా త్వరగా నాకు బోధపడింది ఇందుకు కారణాలు రెండు ఒకటి రంగమండపంలో స్థలం పరిమితం అపరిమితంగా గృహస్థ భక్తుల్ని అక్కడ కళ్యాణోత్సవానికి అనుమతించలేము రెండవది అత్యంత బలంగా ఉన్న నిరాశ వ్యవస్థ కారణంగా కళ్యాణోత్సవంలో ఏ చిన్న మార్పు తీసుకురావాలని యత్నించినా తమకు లాభం లేదనుకుంటే మిరాశీదారులు దాన్ని వ్యతిరేకించేవారు అప్పటికే అలా అనేక మార్పుల విషయాల్లో వాళ్ళు కోర్టులు తిరుపతి మ్యాజిస్ట్రేట్ కోర్టు దగ్గర నుంచి సుప్రీం కోర్టు దాకా వాళ్ళ లిటిగేషన్లు విస్తరించి ఇక్కడ మిరాసీ వ్యవస్థ గురించి కూర్చొని చెప్పాలి మిరాసీ అంటే ఆలయంలో జరిగే సేవల నిర్వహణలో పాల్గొనే వారికి వస్తున్న ఆలయంలో అర్చకత్వం నిర్వహించే వారిని అర్చక మిరాసీదారులు అంటారు వంటశాలలో ప్రసాదాలు తయారు చేసే వారిని కోటు మిరాశీదారులు అంటారు జీయంగారులు కూడా ఇలాగే వంశ పారంపర్యంగా ఆలయంలో జరిగే వివిధ సేవల్లో వినియోగించే ద్రవ్యాల నాణ్యతని పరిమాణాన్ని ధృవీకరించి అర్చకులకు అందజేసే బాధ్యత నిర్వర్తిస్తూ ఉంటారు అర్చకులని జీయంగారులని సుప్రభాత కాలానికి లేపి ఆలయానికి తోడుకుని వచ్చే పనిని గొల్ల మిరాశిదారులు నిర్వర్తిస్తారు అదేవిధంగా శ్రీవారి ఏకాంత సేవలో భక్తి గీతాలు ఆలపించే అన్నమయ్య వారసులు కూడా ఈ మిరాశి వ్యవస్థలో భాగమే ఈ మిరాశీదారులందరికీ అనూచనంగా వస్తున్న సాంప్రదాయం ప్రకారం వారి వారి సేవలకు క్యాష్ చెల్లించే పద్ధతి లేదు అందుకు బదులుగా శ్రీనివాసుడికి నైవేద్యం పెట్టే ప్రసాదాలలో కొంత భాగం ఒక నిర్దిష్ట నిష్పత్తిలో ఈ మిరాశీదారుల వాటాల గుండె కంటిన్యూ చేస్తుంటారు ఉదాహరణకి కళ్యాణోత్సవంలో తయారు చేసే ప్రసాదం లడ్డూల్లో పెద్ద కళ్యాణం ప్రతి పడిలో అంటే ప్రతి యాభై లడ్డూల్లో ఇరవై లడ్డూలు ఈ మిరాశీదారులకి ఇచ్చేయాలి బడలు చేసిన జిలేబీ చేసిన పులిహోర చేసిన చక్రపొంగలు చేసిన ద్రభ్యోద్యం చేసిన అన్నింటిలోనూ అర్చక మిరాశీదారులకి పోటు మిరాశీదారులకి వాటా వెళ్తుంది అందుకని మిరాశీదారులు కూడా ఏం చేస్తారంటే ఆలయం ఆవరణలోనే ఒక కౌంటర్ పెట్టుకుని అందులో తమ వాటా ప్రసాదాలను భక్తులు ప్రయత్నిస్తుంటారు ఈ పరిస్థితి కళ్యాణోత్సవంలో పాల్గొన గృహస్థ భక్తుల కోసం కళ్యాణం పూర్తయ్యాక సాయంత్రం నాలుగు అవుతుంది అన్ని ప్రసాదాలను పోటు బ్రాహ్మలు పెద్ద బుట్టల్లో పెట్టి భక్తుల కాటేజీలకు మోసెళ్తూ ఉండేవారు అది భక్తులకు వచ్చేవాట అయితే కళ్యాణోత్సవంలో పాల్గొన్న పెద్ద కుటుంబంలో తప్ప మిగతా గృహస్థ కుటుంబాల వారు అంతంత ప్రసాదాన్ని తాము తినలేమని అంటుంటే వాటిని యాత్రికులకు ఉచితంగా పంచిపెట్టే ఏర్పాటు చేశాం ప్రసాదాలు అయిపోయినప్పటికీ ప్రతి భక్తుడికి స్వామి తరఫున ఏదో ఒక ప్రసాదం అందాలన్న ఉద్దేశంతో చిన్న లడ్డులు పంపిణీ ప్రవేశపెట్టాం సగుటున రోజుకి ఇరవై ఐదు కళ్యాణోత్సవాలు జరుగుతాయనుకుంటే ప్రతి ఒక్క కళ్యాణోత్సవం టికెట్ మీద ఆరు పెద్ద కళ్యాణం లడ్డూలు వంతున ప్రతి అర్చక మిరాశీదారికి నూట యాభై పెద్ద లడ్డూలు లభిస్తాయి అదే నిష్పత్తిలో పోటు మిరాశీదారులకి అందుకే గృహస్థుల ప్రసాదాలు ఉచిత పంపిణీ వాళ్ళకి అంగీకార యోగ్యం కాకపోయింది ఆ రకంగా కళ్యాణోత్సవంలో తమ బాట వదిలేయాల్సి వచ్చేది ఒక్కొక్క గృహస్థి కళ్యాణోత్సవ సేవ రెండు మూడు బుట్టల్లో అన్న పెద్ద లడ్డూలు గొడలు లభిస్తాయి ఈ ప్రసాదాల పంపిణీ సమస్యకు తోడు కళ్యాణోత్సవంలో ఒక భాగమైన హోమ నిర్వహణలో వినియోగించే ద్రవ్యాల సమస్య కూడా నన్ను వెంటాడు ప్రతి కళ్యాణోత్సవంలోనూ ఒక హోమ కొంద ఉంటుంది అందులో హోమం జరుగుతుంది గృహస్థ భక్తులు ఎంతమంది ఉన్నా ప్రతిరోజు కళ్యాణోత్సవంలో అందరికీ కలిపి హోమం జరుగుతుంది అయితే ఆ సేవలో పాల్గొనే గృహస్థల సంఖ్యను బట్టి వ్యోమ ద్రవ్యాలను ఆలయ అధికారులు ఏర్పాటు చేస్తుంటారు అంటే సేవలో పాల్గొనే వారి సంఖ్య పెరిగితే హోమంలో నెయ్యి వగేరా ద్రవ్యాల ప్రమాణం కూడా నిర్దిష్ట కొలత ప్రకారం పెరుగుతూ ఉంటుంది చివరికి సేవ పూర్తి అయ్యాక మిగిలిపోయే పదార్థాలు హోమశేషం పూర్తిగా అర్చక మిరాశీదారులకి చెందుతాయి అర్చకులు చేసేది ఒక హోమం అయినప్పుడు సేవలో పాల్గొనే వారి సంఖ్యను హోమ ద్రవ్యాలకు ప్రమాణం ఎందుకు పోవాలి ఒక హోమానికే ఆ పదార్థాలు సరఫరా చేస్తాం అంటూ దేవస్థానం అధికారులు పట్టుబడటం దాని సేవాలు చేస్తూ అర్చక మీరాశీదారులకు పోర్టుగక్కడం కూడా జరిగిపోయింది కానీ జరిగే హోమం ఒక్కటే అయినా ఎన్ని కళ్యాణోత్సవాల టిక్కెట్లు అమ్మితే అన్నింటికి లెక్క కట్టి హోమద్రవ్యాలను సరఫరా చేయాల్సిందే ఆ ఒక హోమానికి ఖర్చు అయ్యే పదార్థాలు మిగిలినవన్నీ మిరాశీదారులవి అయితే నా సమస్య వేరు నెయ్యి వగైరా పదార్థాలు ధరలు పెరిగిపోతున్నాయి కళ్యాణోత్సవాలు పెరిగిన కొద్దీ ఖర్చు పెరిగిపోతుంది రేట్లు అంటే భక్తులు ఒప్పటికే గబ్బులు ఇలాంటి స్థితిలో హోమద్రవ్యాల విషయంలో అర్చక మిరాశీదారులను ఒప్పించగలిగితే ఈ సేవకి రేటు తగ్గించవచ్చు కదా అలా అనుకునే ప్రయత్నం చేసి గతంలో ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లు కోర్టుల ఎడ్యుకేషన్లు ఎదురుకోవాల్సి వచ్చింది క్లుప్తంగా చెప్పాలంటే ఈ కళ్యాణోత్సవాల విషయంలో ఎలాంటి మార్కులు తీసుకురావడానికి ఒక టిక్కెట్ విలువ పెంచడంలో మినహా దేవస్థానం అధికారులకు వెసులుబాటు లేదు ఫలితంగా కళ్యాణోత్సవాల మీద టీటీడీకి ఆర్థిక భారం కొనసాగక తప్పడం లేదు ఏదో భక్తుల సంతృప్తి కోసం నా మానసిక ఆనందం కోసం ఆ రంగమండపంలోనే అటు ఇటు రాళ్లు జరిపి గ్రిల్స్ పెట్టించి ముప్పై కళ్యాణోత్సవాల దాకా జరిగే ఏర్పాటు చేశాను అప్పటికి ప్రతిరోజు ఈ సేవ కోసం వచ్చే అనేక మంది గృహస్థుల అభ్యర్థనలను తిరస్కరించాల్సి వచ్చేది అధికారులు అలాంటి అభ్యర్థనల్ని తిరస్కరించారని తెలిసినప్పుడల్లా నా మనసు మోగ వేదనతో రోగించేవి కళ్యాణోత్సవం చేయించడం ద్వారా శ్రీనివాసును సేవించుకోవాలని వందలాది మైళ్ళ దూరం నుంచి ఈ భక్తులకి ఆ అవకాశం కల్పించలేకపోగా వీల్లేదు పోండి అంటూ నిరోధిస్తున్నామా అధికారం ఇక్కడ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పదవి ఎవరి కోసం ఎవరికి సేవ చేయడం కోసం భక్తులకు సదుపాయం కల్పించలేకపోతే ఈ పోస్ట్ పేజీని నా ఆవేశం ఆపుకోలేక అర్చక నిరాశదారులను అడిగేశాను భక్తుల సదుపాయం చూడటానికి టీటీడీకి సహకరించడానికి ఎందుకు తిరస్కరిస్తున్నారు అలా చేయమని ఏ దైవం చెప్పాడు నా ఆవేదన అర్థం చేసుకున్న కొంతమంది నిరాశీదారులు నాతో ఏకాంతంగా మాట్లాడినప్పుడు మాత్రం మాకేం అభ్యంతరం లేదండి కానీ మిగతా వాళ్ళు ఒప్పుకోవాలి కదా శతాబ్దాల తరబడి మాకు వంశ పారంపర్యంగా వస్తున్న హక్కుల్ని వదులుకోవాల్సి వస్తుందేమో అని ఆందోళన చెందుతున్నారు అందుచేత అంటు నచుకేవారు అయినా నాలో ఆశ చావలేదు ఆశావాదం పట్టుదల ఎప్పటికైనా ఫలితాన్ని సాధించి తీరతాయి అన్న స్వాయ సమర్యోజక సురేంద్రనాథ్ బెనర్జీ సూత్ర గుర్తుకొచ్చింది నేను పట్టుదల వదలలేదు టీటీడీ ట్రస్ట్ బోర్డు సభ్యులతో సుదీర్ఘంగా చర్చించాను న్యాయవాద నిపుణులతో రోజుల తరబడి భేటీ వేశాను ఆస్థాన పదే పదే సంప్రదించాను ఇలా చేస్తునే మరో ప్ర కళ్యాణోత్సవ వేదికని రంగమండపం నుంచి బయటికి ఇంకా ఎక్కువ మంది భక్తులు పాల్గొనేలా తరలించాలని తలపెట్టాను ప్రాకారం లోపలి ఆలయానికి దక్షిణ వైపున ఉన్న స్టోర్స్ సామాగ్రి అంతా ఇతర తరలింపు చేశాను ఒకేసారి రెండు మంది దాకా గృహస్థ భక్తులు సకుటుంబంగా సామూహికంగా కళ్యాణోత్సవం చేయించుకునే మండపాన్ని ఏర్పాటు చేయగలిగాను అంతవరకు నడిచింది కానీ డిమాండ్ ఉన్న అక్కడే కళ్యాణోత్సవాలు చేయించడం మొదలు పెట్టలేకపోయాను ఎందుకంటే రెండు వందల కళ్యాణోత్సవాలకు సరిపడే ప్రసాదాలు లడ్డూలు అన్న ప్రసాదాలు వగైరా చేయించాలి హోమ ద్రవ్యాల సరఫరా చేయాలి అలా వాటి పరిమాణం ఎంత పెరిగితే అంత సమస్య పరిమాణం కూడా పెరిగిపోయింది అర్చక మిరాశిదారులను ఒప్పించకుండా ఏం చేయాలని యత్నించినా కోర్టులు లిటిగేషన్లు పెద్దలతో జరిపిన అన్ని చర్చలు విఫలమయ్యాయి నా మనసుకి ఎవరూ పరిష్కారం చూపించలేకపోయారు నాది అరణ్య రోదనమైంది ఒక గురువారం సాయంత్రం ఆలయంలో స్వామివారి విగ్రహం ముందు నిలబడి నా ఆవేదనంతా వెళ్ళబోసుకున్నాను ఆనందం ఆవేశం ఆవేదన దుఃఖం ద్వేషం మోహం ఇలాంటి రాగద్వేషాలన్నింటికీ అతీతుడైన స్వామి నాకేదైనా పరిష్కారం చూపించకపోతాడా అన్న ఆశ స్వామివారి పాదాలు గట్టిగా పట్టుకుని పరిష్కారం చూపించేదాకా వదలనని భీష్ణు సరి అనుకున్నాను ఎంత వెర్రి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా నాకున్న అధికారాలన్నీ ఆ గర్భగుడి యువతులను కుల సేక్షరపడి వరకే ఆ గుమ్మం లోపలికి వెళ్ళి విగ్రహాన్ని తాకే అధికారం కూడా ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్కి లేదు ఆ అర్హత అర్చకులు ఉంది మాత్రమే మరి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ల వ్యవస్థ రాకమన్నకు సంగతి అప్పుడు అంతే మరి అంత అంతకుముందు అంతకన్నా ముందు స్వామి విగ్రహం ఎదురు గెలిచిందా మాటే గాని నా ఆలోచనలు కొన్ని దశాబ్దాలు శతాబ్దాలు వెనక్కి వెళ్ళిపోతున్నారు కొండ మీదకి జనం ఉన్నారు ఒకటి అరా కళ్యాణోత్సవాలు జరిగినప్పుడు ఉన్నారు కొండ మీద అసలు జనమే లేని రోజుల్లో ఒక శతాబ్దం కిందటి కాలంలో అర్చకులు తిరుపతి నుంచి కొండ మీదకి అడవి మార్గంలో నడిచి వెళ్లి శ్రీవారికి పూజలు చేసి వచ్చేవారు జనబాహుళ్యం శ్రీవారి ఉనికి బాగా ప్రచారంలోకి వచ్చి జనం రావడం మొదలుపెట్టాక వాళ్ళ సౌలభ్యం కోసం వీళ్ళు కూడా కొండ మీద ఉంటున్నారు అంటే జనం లేనప్పుడు హుండీలో కానుకలు రానప్పుడు కూడా ఈ అర్చకులు తరతరాలుగా స్వామివారికి నిత్య దీపారాధన మొదలైన అన్ని సేవలు చేస్తూనే ఉన్నారు అక్రమంగా జనం పెరిగారు ఆదాయం పెరిగింది సేవలన్నీ ఆర్జిత సేవలు అయ్యాయి అర్చకత్వం మునిషి పారంపర్య హక్కుగా వస్తున్న అర్చక మిరాశిదారుల కుటుంబం కూడా కాలక్రమేణ కొడుకులు మనమూలుగా విస్తరించింది ఇప్పుడు ఒక ఏడాది అర్చకత్వ బాధ్యత నిర్వహించిన అర్చక మిరాశి కుటుంబానికి మళ్ళీ ఆ అవకాశం రావాలంటే పదహారేళ్లు పడుతుంది అన్ని రకాల మిరాశేదారుల పరిస్థితి ఇంతే దేవుడికి ఏ ఆదాయం లేని ఆ కాలంలో వీళ్ళు ఏం ఆశించి శ్రీనివాసుడికి సేవలు చేశారు వేళ భక్తులు పెరిగి ఆదాయం వస్తుంది కాబట్టి పెరిగిన సేవల్ని బట్టి వాళ్ళ వాటా కూడా పెరిగింది కాబట్టి ఇప్పుడు ఆ వాటా పెరగటం మీదే అందరూ దృష్టి పడుతోంది అయ్యా మీకు అర్జెంట్ ఫోన్ కాల్ వచ్చిందంటూ ఎవరో ఆలయ అధికారి వచ్చి పీచేదాకా ఇలా ఆలోచిస్తూనే ఉండిపోయాను కానీ ఆ ఆలోచనలు వచ్చిన దగ్గర నాలో అంతర్మథనం మొదల్యాను ముందున్న ఆవేశం తగ్గిపోయాను ఇప్పుడు ప్రశాంతంగా ఆలోచించగలుగుతున్నాను నా దుఃఖంలో కూడా మార్పు వచ్చింది ఆయన నా ఆరాటం తగ్గలేదు అర్చక మిరసదారులకి అన్యాయం చేస్తున్నామన్న భావన వాళ్ళకు కలగకుండా భక్తులకు తోటపడటం ఎలా టీటీడీకి ఆర్థిక భారం తగ్గించడం ఎలా వీలైనంత ఎక్కువ మంది కళ్యాణోత్సవాలలో పాల్గొనే అవకాశం కల్పించాలి అర్చకులకు ఇంతవరకు లభిస్తున్న ప్రసాదం వాటాన్ని ఉపసంహరించుకునేలా ఉండకూడదు అదే సమయంలో ఈ ఆర్జిత రేటు పెంచకూడదు టీటీడీ మీద ఆర్థిక భారం పెరగకూడదు ఎలా ఆ శుక్రవారం శ్రీ వెంకటేశ్వరుడు అభిషేకం జరిగే రోజు విద్యుత్ ధర్మం ప్రకారం వెళ్లి అభిషేక ఉత్సవంలో పాల్గొన్నాను నిత్య కళ్యాణ శ్రీనివాసునికి పైనుంచి అర్చకుకు వస్తున్న క్షీరధారలు కాంతివంతమైన ఆ విగ్రహం మీద ఎక్కడబడినా అలా అలా ప్రవహించి చివరికి స్వామివారి పాదాల దగ్గరికే చేరుతున్నాయి అప్రహితంగా స్ఫురించింది ఆకాశాత్పతి తోయం యథాగచ్చితి సాగరం ఆకాశం నుండి నీరు ఎక్కడ వర్షించినా ఎలా ఎలా ప్రవహించినా చివరికి సముద్రాన్ని చేరుతుంది కదా ఆ క్షణంలో మెరుపులా మెరిసిందో ఆలోచన అవును కళ్యాణోత్సవంలో ఇంకొక రకం కళ్యాణోత్సవం సేవ ప్రవేశపెడితే సేవ ఏదైనప్పటికీ స్వామి వారిని సేవించే విధానమే కదా ప్రధానం ఆ విధానంలో మార్పులు అయినప్పుడు ఎవరు ఎలాంటి కళ్యాణం చేయించినా ప్రార్థన ఆ చేరుతుంది కదా నిజానికి డిటిడి యాజమాన్యానికి ఉన్న అధికారం కూడా అంతవరకే ప్రస్తుతం అమల్లో ఉన్న సేవల్లో ఏమైనా మార్పులు తేవాలంటే సంబంధిత నిరాశి వర్గాల వాళ్ళందరినీ గుర్తించాల్సి కానీ కొత్త సేవ ప్రవేశపెట్టాలంటే అవసరం లేదు నేను ఇంకా ఒక క్షణం కూడా వృధా చేయలేదు బయటకు వస్తూనే అప్పటి పేష్కార్ల కృష్ణస్వామి వాసుదేవాన్ని వారిని పిలిపించాను వాళ్ళిద్దరూ ఆర్జిత సేవల విధులు చూస్తుంటారు ఈ ప్రత్యేక కళ్యాణోత్సవం సేవ ప్రవేశపెట్టడంలో గల సానుకూలత పరిశీలించమని చెప్పాను ఆస్థాన విద్వాంసులు అప్పటికట్ల జగన్నాహాచారులు వారిని కూడా సంప్రదించాను ఐడియా బాగుంది కానీ మళ్ళీ మీరాశీదారులు కోర్టుకెక్కితే ఇదొక్కటే అనుమానం వాళ్ళు వ్యక్తం చేశారు నా ఆలోచనకి ఒక రూపం వస్తుంది కళ్యాణోత్సవానికి ఇప్పుడున్న రూపంలో అయితే ఎలాంటి మార్పులు చేయం అంతే కదా మనం ప్రతిపాదించే కొత్త కళ్యాణోత్సవంలో ఈ కళ్యాణం మంత్ర విధానంలో ఏ మార్పు ఉండకూడదు కానీ ఆడంబరాలు తగ్గిద్దాం ఒక్కొక్క కళ్యాణోత్సవానికి ఇప్పట్ల ఐదుగురిని గాక దంపతుల్ని మాత్రమే అనుమతిస్తాం బుట్టల్లో అన్న ప్రసాదాల డాలర్ వగైరాలు లేకుండా రెండు కళ్యాణ లడ్డూలు రెండు వడలు ప్రసాదంగా ఇస్తాం ఒక కండువా గృహస్థికి ఒక రవికల గుడ్డ గృహిణికి బహుకరిస్తాం ఇలాంటి కళ్యాణోత్సవాలు ఎన్ని జరిగినప్పటికీ అన్నింటికీ కలిపి ఒకే హోమం జరపడానికి అవసరమైన హోమ ద్రవ్యాలని అర్చకులకు ఇస్తాం హోమశేషం అంటూ మిగిలిపోయిన పదార్థాలను అర్చకులకు ఇచ్చే ప్రశ్న లేదు ఇలాంటి ప్రత్యేక కళ్యాణోత్సవాన్ని మామూలుగా రోజు జరిగే కళ్యాణోత్సవాలతో పాటే కలిపి చేస్తాం రెండు రకాల కళ్యాణోత్సవాలకే కలిపి ఒకే విధానం ఒకే మంత్రం ఒకే సమయం తేడా వచ్చేదల్లా సేవ టిక్కెట్ ఛార్జీలోనూ పాల్గొనే గృహస్థ భక్తుల సంఖ్యలో వారికి లభింపజేసే ప్రసాదాల పరిమాణంలోనూ మాత్రమే ఇలా కొత్త కళ్యాణోత్సవం సేవ కూడా చేయాల్సి వస్తుంది గనక అర్చకులకు ఒక్కొక్క కొత్త కళ్యాణోత్సవానికి నిర్ణీత సొమ్మును దేవస్థానం చెల్లిస్తుంది ఒకవేళ ఇప్పటి కళ్యాణోత్సవంతో పాటు ఈ ప్రత్యేక కళ్యాణోత్సవం చేయించడానికి అర్చక మిరాశీదారులు వ్యతిరేకించే పక్షంలో మామూలు కళ్యాణోత్సవాలు పూర్తయ్యాక ఈ ప్రత్యేక కళ్యాణోత్సవాల్ని వాళ్ళు విడిగా చేయాల్సి ఉంటుంది దేవస్థానం వారి ఏ సేవ చేయించడానికైనా అర్చక మిరాసీదారులు కలిసి రాకపోతే ప్రత్యామ్నాయ ఏర్పాటు చేసుకునే అధికారం కూడా టీడీకి ఉంది ఈ ప్రత్యేక కళ్యాణోత్సవం ప్రతిపాదనను ఖరారు చేశాం ఆ ప్రకారం అప్పటిదాకా అమలులో ఉన్న పెద్ద కళ్యాణోత్సవానికి పన్నెండు వందల యాభై రూపాయల వంతును ఇప్పుడు రెండు వేల రూపాయలు ఈ ప్రత్యేక కళ్యాణం టికెట్ ఐదు రూపాయలు ఇప్పుడు ఏడు పైగా ఈ ప్రత్యేక కళ్యాణోత్సవంలో అన్న ప్రసాదాల సమస్య లేదు గనక గృహస్థ భక్తులు కొని రోజులు వారాలు ముందుగా రిజర్వ్ చేసుకోవాల్సిన అవసరమే లేదు ఆ రోజుకు ఆ రోజే అనుకున్న కూర్చోవచ్చు ఈ ఐదు రూపాయల రుసుములో ఇరవై రెండు రూపాయలు మిరాసీదారులకు దేవస్థానం జన్స్ ఈ ప్రత్యేక కళ్యాణోత్సవం వార్త దావాలన ఆలయ వర్గాల్లో వ్యాపించింది ప్రతి చోట ఇది చర్చనీయాంశం అయిపోయింది మిరాశీదారులు కొందరు టీటీడీ అధికారులు సైతం ఇది అమలు జరిగే విషయంలో ఫిదిమ విడిచారు ట్రస్ట్ బోర్డు మాత్రం ఇదొక విప్లవాత్మకమైన పరిణామం మనం అమలు చేయగలిగితే అంటూ ఉత్సాహపడింది నా ప్రతిపాదనకు ఆమోద ముద్ర వేసింది మిరాశీదారులతో ముఖాముఖి చర్చించాను ఈ కొత్త కళ్యాణోత్సవం వల్ల మీరేమీ నష్టపోరు ప్రసాదాలు లేవు గనుక వాటా ఉండదు కానీ ప్రతి ఒక్క ప్రత్యేక కళ్యాణోత్సవానికి మీకు ఇరవై రెండు రూపాయల లభిస్తుంది పైగా రోజుకు రెండు కళ్యాణోత్సవాల దాకా జరపడానికి కొత్త మండపంలో సదుపాయం ఉంది కనుక కళ్యాణోత్సవాల సంఖ్య పెరుగుతుంది ఆ రకంగా మీకు ఆదాయము పెరుగుతుంది అంటూ నచ్చజెప్పే ప్రయత్నం చేశాను అయినా వాళ్ళు ఇది ఏమీ తేల్చలేదు కానీ అర్చక మిరాశిదారులలో అధికభాగం ప్రసాదం వాటాలు పొందే ఇద్దరు మాత్రం డాక్టర్ రమణ దీక్షితులు శ్రీ నారాయణ దీక్షితులు నన్ను కలిసి మీ వాదనలో హేతుబద్ధత ఉంది కానీ బాహాటంగా మేము మిమ్మల్ని సమర్థించలేకపోతున్నాం అంటూ తమ నైతిక మద్దతు మాత్రం వ్యక్తం చేసి వెళ్ళారు దాంతో నాకు విశ్వాసం పెరిగింది చివరిసారిగా న్యాయవాద నిపుణులతో సంపాదించాను ఒకవేళ మిరాశీదారులు కోర్టుకెక్కితే ఏం చేయాలో కూడా వాళ్లతో ఆలోచించుకుని అన్ని రకాల పరిణామాలకు సిద్ధంగా తయారయ్యాను నాలాగే మిరాశీదారులు కూడా న్యాయవాదులతో సంప్రదింపులు జరిపారు వాళ్ళ ఏర్పాట్లు వాళ్ళు కూడా చేసుకుంటున్నారని విన్నాను రెండు వైపులా వాతావరణం బాగా వేడెక్కింది చివరిసారిగా పరిస్థితులన్నీ సమీక్షించుకుని భక్తులకు సహాయపడాలన్నా దేవస్థానానికి న్యాయం జరగాలన్నా ఇంతకన్నా మార్గం లేదు అని నిర్ణయించుకుని రంగంలోకి దిగాను తదు అనుగుణంగా నిరాశీదారులకు నోటీసులు పంపించాను ఈ కొత్త సేవకు ట్రస్ట్ బోర్డ్ ఖరారు చేసిన షరతులకు లోబడి సహకరించే పక్షంలో మిరాశీదారుల సేవలను ఈ ఆర్జిత సేవ కూడా దేవస్థానం వినియోగించుకుంటుంది అంటూ ఆ నోటీసుల్లో వాళ్లకు స్పష్టం చేయడం జరిగింది నేను ఇంకో అడుగు ముందుకెళ్లి తొలి ప్రత్యేక కళ్యాణోత్సవంలో పాల్గొనే దంపతులుగా నాకు నా అర్థాంగి గోపికకి కలిపి ఐదు రూపాయలు చెల్లించాను కానీ నా అనుమానం నన్ను వెంకాడుతూనే ఉంది వాళ్ళు సహకరించకపోతే ఎందుకైనా మంచిదని ముందు జాగ్రత్త చర్యగా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసి ఉంచమంటూ కృష్ణస్వామికి వాసుదేవానికి పురమాయించాను అంటే మాకు ప్రత్యేక కళ్యాణోత్సవం జయించడానికి వేరే అర్చకులు ప్రత్యేక హోమకుండం దానికి సరిపడా హోమ ద్రవ్యాలు వగైరాలను సిద్ధంగా ఉంచాలి ఆ ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి వివాదాస్పద గడియ రానే వచ్చింది పన్నెండు వందల యాభై రూపాయలు వంతులు చెల్లించి కళ్యాణోత్సవాన్నిగా కూర్చున్న గృహస్తులతో పాటే నేను నా భార్య కూడా కూర్చుని మా ఇద్దరికి ప్రత్యేక కళ్యాణోత్సవానికి ఐదు రూపాయల కళ్యాణం సంకల్పం చెప్పాలని అర్చకులను కోరాం అంటే అక్కడ నేను ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ హోదాలో గాక ఒక గృహస్థుగా మాత్రమే పాల్గొన్నాను నా ఐదు రూపాయల టిక్కెట్ చూపించాను ఇంత అకస్మాత్తుగా ఈ సేవ ప్రవేశపెడతామని గాని అలా ఎగ్జిక్యూటివ్ ఆఫీసు వచ్చి గృహస్థులా పాల్గొంటని గాని ఊహించని అర్చక మినాశిదారులకు ఈ హఠాత్ పరిణామంతో గొంతులో పచ్చి వెలక్కాయబడినట్లయింది ఇంకా కొన్నాళ్ల పాటు ఏవో చర్చలు సంప్రదింపులు జరుగుతాయని ఆశిస్తున్న అర్చకులు నా వైఖరికి మాన్పడిపోయారు ఒక ప్రక్క పెద్ద కళ్యాణోత్సవంలో పాల్గొనాలని వచ్చిన అనేక కుటుంబాలు ఆ మహత్తర కళ్యాణ ఘడియ కోసం ఎదురు చూస్తుంటే వార్ చేత సంకల్పం చెప్పించాలని వచ్చిన అర్చకులు నా మొండితనం చూసి ఏం చేయాలో తెలియక ఒకరే ముఖాలు ఒకరు చూసుకున్నారు ఓ ప్రక్క నేను ఆలయ పేష్కార్ మీద ఆస్తున్నాను నేను మీకు ప్రత్యేక కళ్యాణోత్సవానికి ఐదు రూపాయలు చెల్లించాను ఎందుకు తాత్సారం చేస్తున్నారు కాసేపటికి అర్చక మిరాశిదారులు తీరుకున్నారు వాళ్లలో వాళ్ళు చర్చించుకున్నారు తిరుగుబాటు జెండా ఎగరేయాలని నిర్ణయించుకున్నారు అలా ప్రకటించేశారు దాంతో అప్పటికే ముందుగా ఇచ్చిన నా ఆదేశాల ప్రకారం కృష్ణస్వామి వాసుదేవన్ శేషాద్రి సంతానములు ప్రత్యామ్నాయ అర్చకులతో హోమ ద్రవ్యాలతో ప్రత్యక్షమయ్యారు అర్చక మిరాశీదారులు నిర్ఘాంతపోయారు ఆఖరి మాటగా అర్చక మిరాశీదారులతో చెప్పాను ఇక్కడున్న మిగతా గృహస్థులతో పాటే మా ప్రత్యేక కళ్యాణోత్సవం జరగడం న్యాయం ఒక్క ప్రసాదంలో మినహా మిగతా తంతు వాళ్ళకి మాకు ఒకటే ఒకవేళ వాళ్లతో కలిపి మా ప్రత్యేక కళ్యాణోత్సవం మీరు జరపలేమంటే వాళ్ళ కళ్యాణోత్సవం పూర్తి అయ్యాక మేము ఇక్కడే ఈ హోమకొండ ముందు కూర్చుని ఈ స్వామివారికే కళ్యాణోత్సవం చేయించుకుంటాం పైకి బింకంగా అన్నాను గానీ ఎదురుగుండా కళ్యాణ వేదిక మెదిన శ్రీదేవి భూదేవి సహిత శ్రీనివాసు చూస్తుంటే నేనేమన్నా అపరాధం చేస్తున్నానా అన్న నన్ను వెంటాడుతోంది ఎందుకంటే ఇంతమంది గృహస్థులు ఎదుట ఇంత గందరగోళం జరగడానికి కారకుని నేనే కదా స్వామి చూస్తూనే ఉన్నాడు అంతలో అర్చక మిరాశిదారులు నా దగ్గరికి వచ్చారు అయ్యా ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఇలా గృహస్థుగా కూర్చోవడం ఏమీ బాగాలేదు దయచేసి మమ్మల్ని ఇబ్బంది పెట్టకండి నేను నా మంకు పట్టు విడిచిపెట్టలేదు వాళ్ళు దిగిరాట తప్పలేదు అయిష్టంగానే వాళ్ళు తిరుమల ఆలయ చరిత్రలో మొట్టమొదటిసారిగా వాళ్ళ హక్కుల విషయంలో రాజీపడి ప్రత్యేక కళ్యాణోత్సవం అనే ఒక క్రొత్త సేవని దేవస్థానం కోరిన విధంగా జరిపించడానికి ముందుకు ఆ మర్నాటి నుంచి ఈ ప్రత్యేక కళ్యాణోత్సవం టిక్కెట్లు కోరిన వాళ్ళందరికీ నేను విక్రయించాలని చెప్పాను ఏ ఒక్క గృహిస్తు కూడా కళ్యాణోత్సవానికి టీటీడీ అనుమతించలేదు అనే అసంతృప్తితో తిరిగిపోకూడదు అని స్పష్టంగా ఆదేశాలు ఇచ్చాను కళ్యాణోత్సవాలని రంగమండపం నుంచి దక్షిణ ప్రాకారం లోపల కొత్తగా కట్టి ఉంచిన కళ్యాణ మండపంలోకి తరలించాం ఏమా అద్భుతం రెండు వారాల్లోనే ప్రత్యేక కళ్యాణోత్సవాల సంఖ్య రోజుగా వందకు చేరుతుంది నెల గడిచేసరికి రెండు క్రమంగా పెద్ద కళ్యాణోత్సవాల సంఖ్యను పరిమితం చేస్తూ ఈ ప్రత్యేక కళ్యాణోత్సవాల సంఖ్యను పెంచుకుంటూ వచ్చాం ఎక్కడదా ప్రేరణ ఎవరిదా శక్తి నిజానికి ఇప్పుడున్న క్యూ కాంప్లెక్స్ మధ్యలో ఒక పెద్ద కళ్యాణ మండపం కట్టి అక్కడే కళ్యాణోత్సవాలు నిర్వహింపజేస్తే బాగుండేది అయితే ఆ ప్రదేశం అంతా గతంలో చెరువు ఉండే స్థలం కాబట్టి అది వీలు పడని పక్షంలో ఇంకో ఆలోచన కూడా చేశాను ఆర్జిత సేవలన్నీ ఆలయం లోపలే జరగడం ఆనవాయితీ అయితే వీలైనంత ఎక్కువ మంది భక్తులకు ఆర్జిత సేవల్లో స్వామివారిని దర్శించుకునే అవకాశం కల్పించాలన్నది నా తాపత్రయం ఇందుకోసమే ముందుగా ఆలయం ముందు వీధిలోని మండపంలో సహస్ర దీపాలంకరణ పేరుతో ఒక ఆర్జిత సేవ ఏర్పాటు చేశాం ఒక రకంగా ఇది ఊంజల సేవే అలా ఒకసారి ఉత్సవ విగ్రహాలని ఆర్జిత సేవల కోసం గుడి బయటకు తీసుకురాగలిగాం గనక బేది ఆంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ట సమయంలో ఆ గుడి దాకా ఉత్సవ విగ్రహాలను తీసుకెళ్లి ఊంజల సేవ జరిపించేశాం ఒకసారి ఇలా ఆర్జిత సేవల కోసం స్వామివారిని సన్నిధి చివరి దాకా తీసుకొచ్చాం గనక భవిష్యత్తులో కళ్యాణోత్సవాలు కూడా బయటే జరిపిస్తే బాగుంటుంది అనేవాడిని ఎందుకంటే అక్కడ వెయ్యి కళ్యాణోత్సవాలు ఏ కాలంలో జరపడానికి తగిన సభామండపం పెట్టాం అన్నింటికీ వెనకాల నా లక్ష్యం ఒక్కటే వీలైనంతమంది ఎక్కువ భక్తులు టిక్కెట్లు పనని వాళ్లు సైతం శ్రీనివాసులు వైభవాన్ని కలిగించి పొలకించాలి కానీ నేను అక్కడ ఉన్న కాలంలో కళ్యాణోత్సవాలు ఆలయ దాటి బయటకు రాలేదు ఎందుకు చేయలేకపోయాను అది నా శక్తిహీనత లేక నా శక్తికి మించిన శక్తి తాలూకు సంకల్పమేదా